హియస్మాత్ హీ అని మంత్రంలో ఉంది హీ అని ఉందిగా హీ అంటే అస్మాత్ ఎందువలనగా అన్నిటికంటే ముందు అదే పెట్టుకోవాలి కానీ మరి భాష్యకారులు ఎక్కడ ఆ వస్తే అక్కడ వ్యాఖ్యానం చేస్తారు విశేష సంజ్ఞ నాస్తి అన్నారు కదా ఎందువల్ల అంటే హీ ఎందువలనగా అంటైతమివా ద్వైతము వలే ద్వైతము వలే అంటే వలే ఎప్పుడైతే అన్నారో ఇంకా ఆ అనేది అది సత్యం కాలేదు వలేని మీరంటే అది ఇంకా సత్యం కాదు పరమార్థత ద్వైతే బ్రహ్మణి ద్వైతమివా భిన్నమివ అంటే ద్వైతం అంటే భిన్నం అనర్థం ద్వైతం అంటే భిన్నం అనర్థం ఇప్పుడు వీడు కొన్నదిని రెండు ముక్కలు చేశాడు రో అన్నారు అండి అంటే అర్థం ఏంటి అలా జాగ్రత్తగా దాన్ని పట్టుకుని ఇదో ముక్క అదో ముక్క కాదు ఏం చేశాడు పేర్లో అది ద్వైతం అంటే ద్వైతమేవో భవతి రెండులా అవడం కాదు భిన్నమేవో భవతి వీడు రెండు ముక్కలు చేశాడు అంటే అర్థం భిన్నమేవో భవతి రెండంటే రెండు కాదు ఇరవై అవచ్చు ముప్పై అవచ్చు రెండైనా అవచ్చు డజన్ మ్యాటర్ చూడండి అంటే ఈ ద్వైతవాదులు ద్వైతవాదులు అంటే వాళ్ళెవరో కాలనీలో ఎక్కడో ఉంటారనే అభిప్రాయం కాదు తెలుసుకోకపోతే ప్రతి ద్వైతవాదే ఈ ద్వైతవాదులు ఏం చేస్తారంటే ఈ జగత్తు కనబడుతోంది కదా ఇది సత్యం కాకుండా ఎలా పోతుంది అని ఆర్గ్యూ చేస్తారు ఆర్గ్యుమెంట్ ఎలా ఉంటుందంటే మామూలుగా పై పైన స్థూలంగా చూసి వాడికి ఆకర్షణీయంగా ఉంటుంది స్థూలంగా చూస్తే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది జను స్థూలంగా చూస్తారు ఏమండి ఇదంతా ఒక ఆయన ఉపన్యాసం తోటే వెళ్ళాం నేను ఆయన కూర్చొని తోట ఒక ప్లాట్ఫామ్లో కూర్చుని ఉపన్యాసం ఇచ్చిన పక్కనే కొబ్బరి చెట్టు ఉంది కొబ్బరి మొక్క పాతైన వాళ్ళు అది పెరిగింది ఆయన ఆ కొబ్బరి భృష్టాంతంగా తీసుకుని ఈ కొబ్బరి సత్యమా కాదా అని అడిగాడు వాళ్ళందరూ నేను లేదు ఏవాలయం పడి కూర్చున్న వాళ్ళందరినీ అంటే వాళ్ళందరూ కొబ్బరి సత్యము అని చెప్పారు ఈయనకి వాళ్ళు సాక్ష్యం చోరుకు గవాహి చోరని ఏదో సాగుతూ ఒకటి ఉంది అలాగే ఈయన పాఠానికి వీళ్ళందరూ సాక్ష్యం కాబట్టి ఆ రకంగా మీరు స్థూలంగా చూసినట్లయితే అంతా భిన్న భిన్నంగా ఉన్నట్టు ఇది మనం తెలుస్తోంది కదా తెలుస్తోందని అలా అనిపిస్తుంది ఏమిటి తెలుస్తోంది మీకు వాట్ వాట్ ఈజ్ దట్ యు ఆర్ నోయింగ్ కొబ్బరి చెట్టు తెలుస్తోంది కాబట్టి కొబ్బరి చెట్టు సత్యము మీరు అంటున్నారు కొబ్బరి చెట్టు తెలుస్తోంది అంటే మీ మనస్సులో మీ స్మృతిలో కొబ్బరి చెట్టు ఉన్నప్పుడు కొబ్బరి చెట్టు తెలుస్తుందా మీ స్మృతిలో లేకుండానే తెలుస్తుందా స్మృతిలో ఉన్నప్పుడే తెలుస్తుంది కాబట్టి ఆ బయట ఉన్న కొబ్బరి చెట్టు నుండి కొబ్బరి చెట్టు కొబ్బరి చెట్టు కొబ్బరి చెట్టు అంటూ వచ్చి మీ బుర్రలో ప్రవేశించలేదు మీ లోపల ఉన్న కొబ్బరి చెట్టే వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ కొబ్బరి చెట్టు బయట నుంచి లోపలికి వచ్చిందా అప్పుడు సత్యం అవుతుంది అది లేకపోతే లోపల నుంచి బయటకు వచ్చిందా అప్పుడు ప్రాజెక్షన్ కల్పన అవుతుంది యూ డిఫైన్ ఇట్ యూ ఎస్టాబ్లిష్ ఇంతవరకు ఇంతవరకు ఎవరూ ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు దాన్ని దీని మీద వేల సంవత్సరాల నుంచి చర్చలు చేస్తూనే ఉన్నారు బయట ఉన్న ఘటం లోపలికి వచ్చి ఘత జ్ఞానం కలిగిందా లేకపోతే లోపల ఉన్న ఘట సంస్కారం బయటకు వచ్చి ఇది ఘటము లాగా భాషించిందా ఇది సెటిల్ చేయండి మీకు ప్రజ్ఞ చూస్తా దీన్ని ఎవరూ సెటిల్ చేయలేకపోయాడు వెరక్ట్రాన్ రాస్తే ఇంత ఇంతలాభై పుస్తకం రాశాడు ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫిలాసఫీ అని దాంట్లో ఒక యాభై పేజీల చాప్టర్ ఇదే చాప్టరు అది చదివి నాకు తలపోటు వచ్చింది బస్ ఎవరైనా ఒకప్పుడు టీవీ వండర్ రా తగ్గ పూర్తిగా ఉందనిపించిన ఆ ఛాప్టర్ చదివి అప్పుడు పూర్తిగా చదవనే లేదు ఆ పూర్తిగా చదివి ఆ ఇంకోసారి చదివి ఇంకోసారి చదివి అంత పని చేయాల్సి వచ్చింది ఇదే టాపిక్ మీరు బుద్ధిమంతులు మీరు చెప్పండి బయట ఘటం కూర్చుని ఉంది మీరు అంటున్నారు ఘటం కనబడుతోంది సత్యమని కదా ఆ ఘటం అనేది బయట నుంచి ఘటము లోపలికొచ్చి ఘట జ్ఞానం కలిగిందైతే సత్యం అలా కాకుండా నీ లోపల ఉండే ఘట సంస్కారం మనస్సులోకి ఉద్బుద్ధమై అది కళ్ళ ద్వారా బయటకు వచ్చి మీద వేసి అదిగో ఘట అంటే అది సత్యం కనకడా కాబట్టి ఊరికే తెలుసుకుంటున్నాం కాబట్టి సత్యమే అంటే అది ఫిలాసఫర్స్ ముందు నిలబడద్దు ఇప్పటికే అలగా జనాన్ని పోగేసుకుని వాళ్ళకి ఏదో ఉపన్యాసం చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది కానీ కాబట్టి బికాజ్ ఐ నో ఇట్ దెట్ ఫర్ ఇట్ ఈస్ ది ట్రూత్ అని చెప్పడానికి వీర్లేదు నిజానికి మీరు దేనినైతే జ్ఞానము అని అంటున్నారో అదంతా కూడా స్మృతి జ్ఞానం అంటారో అదంతా స్మృతే దేనిని ప్రత్యక్షము ఘటము ప్రత్యక్షము అంటే ఎదురుకుండా కంటికి కనబడుతోంది దేనిని ప్రత్యక్షము అంటారో అదంతా స్మృతి దేనిని ఇన్ఫ్లెన్స్ అనుమానము అని మీరు అదంతా స్మృతి దేనిని ఉపమానము అదంతా స్మృతి అంత స్మృతి తప్ప ఇంకేమీ లేదండి ఆల్ నాలెడ్జ్ ఈజ్ మెమరీ ఆల్ నాలెడ్జ్ ఈజ్ మెమరీ తర్వాత కాగ్నిషన్ అంటే ప్రత్యక్ష ప్రమాణజన్య జ్ఞానానికి కాగ్నిషన్ అని పేరు కాల్ కాగ్నిషన్ ఈజ్ రీ కాగ్నిషన్ దేర్ ఈజ్ నో ఇండిపెండెంట్ కాగ్నిషన్ రెమెడీ బేస్డ్ కాగ్నిషన్నే అంతా కూడా కాబట్టి తెలియవాడు తెలియబడేది అనే ద్వైతం ఉన్నదే దీంట్లో ఈ ద్వైతం సత్యం అవ్వాలంటే దానికి ఒక ఫిక్స్డ్ బౌండరీ ఉండాలి ఒక ఫిక్స్డ్ బౌండరీ ఉండాలి ఇంతవరకు తెలియవాడు ఈ పైన తెలియబడేది ఇది వేరు అది వేరు అనే ఫిక్స్డ్ బౌండరీ ఉండాలి మీరు ఎస్టాబ్లిష్ చేయండి తెలియవాడుకి తెలియవాడు తెలియబడేది మధ్యలో బౌండరీ ఎక్కడ తెలియవాడు ఎక్కడ ఎండ్ అయ్యి తెలియబడేది ఎక్కడ మొదలైందో మీరు ఎస్టాబ్లిష్ చేయండి మీ తెలివితేట మీరు చూస్తాం యుగన్ నెవర్ ఎస్టాబ్లిష్ ఇవన్నీ కూడా అపాత అంటే పై లోటుగా లోతుగా చూడకుండా పై పైన తలపాగాన్ని బట్టి వాడు పండితుడని నిర్ధారించడం పండితులకి ఒక రకమైన తలపాగా ఉంటుంది పండిత వేషం ఆ పండిత వేషాన్ని బట్టి ఆయన ఆయన తలపాగా బాగా ఉంది కదా ఆయన పండితుడురా ఆయనకి సంభావన ఇవ్వండి అన్నట్టు కాబట్టి ఈ ద్వైతం అనేది ఆపాత జ్ఞానం అంచేతనే ద్వైతులు ఈ ద్వైతవాదులు వీళ్ళు ఉన్నారే వాళ్ళు ఇలాంటి చర్చల్లోకి రాదు వాళ్ళంతసేపు విశ్వక్సేనుడు గరువుడు జైడు విజయుడు అని కథల హడావిడే తప్ప కథలు తర్వాత రిచువల్సు తర్వాత ఆవేశాలు డ్యాన్సులు పాటలే తప్ప మృదంగా గజ్జలు ఇవే తప్ప తెలియటా అనగానేమి అని ఎప్పుడైనా మీమాంస చేయటం అలా చేస్తుంటే ఎప్పుడైనా మీరు విన్నారా అలాంటివి ఏం చేయరు ఎందుకంటే చేస్తే నిలపడవే నేను అలా అంటూ ఉంటాం ద్వైత బాధులను అంటూ ఉంటాం నాకు ప్రత్యేకంగా ఎవరి మీద వ్యతిరేక భావం అని మీరు అనుకోవచ్చు నేను ఖండించేది ఏమిటంటే ఖండితలుంటే నేను ఎలా పనిగట్టుకుని కాదు ఇది శాస్త్రం అలాగే ఉంటుంది ద్వైతమే సత్యం అనే చూస్తే జాలి కుడుతుంది అంత జాలి కుడుతుంది ఓ మొట్టికే వేయాలని చూస్తుంది ఆలోచించకుండా చూడండి ద్వైతం ఏమ భవతి అన్నారు కదా ద్వైతం ఏమ భవతి అన్నారంటే ద్వైతం సత్యం కాదు కదా ఇవా వేశారంటే సత్యమైతే ఇవా వేయకూడదు ఏవా వేయాలి కాబట్టి విజ్ఞానఘన ఏవా అది దాని లక్షణం మీరు పనిచేయండి ఒక ఎక్స్పెరిమెంట్ చూడండి నేను తెలుగు వాడను ఇది తెలియబడేది ఇది ఇది భేదము ఇతర ఇతరం పశ్యతి ఇది సత్యము అని మీరు అలాగా కంగారుపడి నిష్కర్షకి రావద్దు మీరేం చేస్తారంటే నేను చూస్తున్నా తెలుసుకుంటున్నాను అది తెలియబడుతోంది అని ఆ రకమైనటువంటి ఆ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ మనస్సు మనకి కల్పించి పెడుతూ ఉంటుంది దానిని మీరు పరీక్ష చేయాలి దాన్ని యాక్సెప్ట్ చేసే కూడ దాన్ని బాగా మనం పరీక్ష చేయాలి అనే ఒక నిశ్చయానికి మీరు వచ్చి చేస్తారంటే మీ మైండ్ని పరిశీలించండి మైండ్ని పరిశీలించి మైండ్లో ఉండే స్మృతి మెమరీ అంతా కూడా డ్రాప్ చేసే మొత్తం మెమొరీ అంతా డ్రాప్ ఇది మెమరీ మెడిటేషన్ నేను చేస్తూ ఉండేవాడిని ఎటువంటి మెడిటేషన్స్ సరళం కాదు దానికి మైండ్ ప్రిపేర్ అయితే కానీ చేయడం కష్టం పాఠం చెప్పి సాయంకాలం మధ్యాహ్నం సాయంకాలం పాఠం చెప్పి మొన్న వాళ్ళు మెడిటేషన్ చేయించేప్పుడు ఇలాంటివి ఏవో చేస్తూ ఉండేవాడిని సో యూ లుక్ అట్ ది మైండ్ అండ్ ఆ మైండ్ని ఖాళీ చేసి పారా మైండ్లో ఏమీ ఉండొద్దు హౌ అని అడగద్దు మీరు దానికి ఆ ఇస్ నో హౌ జస్ట్ డూ ఇట్ మెమరీ తీసిపారే మైండ్ని పూర్తిగా థాట్లెస్ చేసేస్తే ఖాళీ చేసేస్తే మైండ్ని శూన్యం చేసి పారాయి ఇప్పుడు లో ఏముంది ఏముంది ఇప్పుడు మైండ్లో కాదు ఇంకా ఏముంది ఇప్పుడు మైండ్ని శూన్యం చేసి పారే సరే ఏముంది ఎంటీనెస్సే ఉంది శూన్యమే ఉంది అయితే అది శూన్యం కాదు తెలివి ఉంది తెలివి ఉన్నది ఎటువంటి తెలివో తెలుసిన తెలుసుకునే తెలివి కాదండి తెలుసుకునే తెలివైతే తెలియవాడు తెలియబడేది అనే డివిజన్ వచ్చేస్తుంది తెలుసుకుంటుంది అంటే దానికంటే భిన్నంగా రెండవది ఉంటేనే కదా కాబట్టి మీరు అంటే ఏమిటి మీకు మైండ్ ఉండాలి థాట్ ఉండాలి ఆ థాట్ కాగ్నిషన్ రూపంగా అది అది ఆపరేట్ అవ్వాలి అప్పుడు తెలుసుకునేట అది తెలియబడేది అనే డివిజను ఇవన్నీ వస్తాయి ద్వైతమేవో భవతి ఇతరహా ఇతరం పశ్చి అలా కాదు డ్రాప్ ది మైండ్ శూన్యం చేసి పారేయండి శూన్యం చేసి పారేసినప్పుడు మీ అనుభవంలో ఏం మిగులుతుంది శూన్యం మిగులుతుంది అనుకోండి తప్పేం లేదు అంత మాత్రాన్ని శూన్య వదిలి శూన్యం ఏదైతే మిగిలి ఉన్నదో ఆ శూన్యము తెలివి మాత్రమే తెలివి ఎటువంటి తెలివి తెలుసుకుంటూ ఉండే తెలివి కాదు నిజానికి తెలుసుకోవడము లేని తెలివి యూ ఇఫ్ యూ నో హౌ టు ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ కరెక్ట్లీ తెలుసుకోవడం లేని తెలివి అప్పుడు ఆ తెలివిలో మీకు ద్వైతం ఉండదు ఆ తెలివిలో ఏ రకమైన ద్వైతము ఉండదు ఏమండి ఇది ఎలాంటిదంటే ఈ ప్రక్రియ మీరు ఓ గది తీసుకోండి ఆ గదిలో బోల్డ్ అన్ని సామాన్లు ఉన్నాయి కొంతమంది అలా సామాన్లు పెట్టుకుంటూ పోతారు ఆ వేదాంతానికి ఆ ప్రవృత్తి అది వర్కౌట్ కాదు వేదాంతానికి ప్రభుత్వ ఎలా ఉండాలంటే కొత్త సామాన్ అసలు ఏది జత చేయకూడదు పాతవి తీసేస్తూ ఉండాలి అలాగే నేను ఉండి చోట ధ్యానం చేసి స్థానం ఒకటి అక్కడ ధ్యానం చేయొచ్చు కానీ అక్కడ ఫ్యాన్ లేదు వేడికా రెసవి కాలంలో అక్కడ కూర్చుంటే మీకు ధ్యానం చేయలేదు వేడికి వేడిలో ధ్యానం ఏం చేస్తారు వీళ్ళు చుట్టూ నిప్పులు పెట్టుకుని ధ్యానం చేయాలి అదంతా కూడా వర్కౌట్ కాదు ఎందుకంటే చుట్టూ నిప్పులు వీడి ఆ నిప్పులు నిప్పులు నిప్పులు వేడి వేడి వేడి ఇంకా వీడి మొహం ఏం ధ్యానం చేస్తాడో అదే దానిపై ధ్యానం చేయాలి కొంచెం ఇప్పుడు నిప్పులు కొంచెం తగ్గినట్లే పర్వాలేదు అది తిరిగి లోపల ఈ శిష్యుడు వచ్చి ఇంకో నిప్పులు పెడతారు వీడి మొహం వేస్తారు వీడు పెట్టారు వీడేమి అదేవి అవద్దు అది అదంతా వీడియోలకేనో టీవీలకే ఉపయోగపడి తప్ప అలా కాదు వేడిగా ఉన్నప్పుడు మీ శరీరం స్పర్శ జ్ఞానాన్ని మిమ్మల్ని ఇట్ విల్ హోల్డ్ యూ బ్యాక్ అనివే అక్కడ కూర్చుంటే ధ్యానం కుదరదు నాకు మా మిత్రుడు ఒక సలహా చెప్పాడు ఓ స్వామీజీ వచ్చారు ఆయన సలహా చెప్పారు ఓ ఫ్యాన్ పెట్టిందో ఏదో పాఠాలు చెప్తున్నావు ఇంతమంది విద్యార్థులు ఉన్నారు ఓ మాట ఎవరితో పానంటే వాడు వచ్చి బిగించిపోతాడు ఫ్యాను అలాగా ఏమీ లేని వాళ్ళ దొంగ వేషాలు వేస్తారే ఓ ఫ్యాన్ పెట్టించు అని కోప్పపడ్డారు ఓ స్వామి అంటే అంటే రెండు వారికి పెట్టించడం లేదు వ్యాధు పెట్టించడానికి ఆలోచనవి లేదు దానికి అసలు శ్రమ లేదు ఒక రెండు నిమిషాలు పని బట్ ఐ డోంట్ వాంట్ యాడ్ సంథింగ్ వై టు యాడ్ రెండు యాడ్ ఏ థింగ్ మళ్ళీ ఇప్పుడు ఇంకో తోటి యాడ్ చేయటం పెద్ద ఉత్సాహం లేదు మరి వేసవి ధ్యానం చేయవాలి అంటే చేసినప్పుడు చేస్తాను మరి ఎక్కడికి చేస్తాం అంటే వ్యాధులు తోట వైట్ వచ్చి చేస్తాం అక్కడికి పోయి కూర్చొని చేస్తా ఇంకా ఒక్కడనే ఉంటాయి కదా కాబట్టి ఫ్యాన్ ఉన్న చోటకు పోయి కూర్చొని చేయగదా ఊకే చెప్పాను ది పాయింట్ ఈజ్ యూ డాంట్ యాడ్ ఎనీథింగ్ రూమ్ ఉంది రూమ్లో పది సామాన్లు ఉన్నాయి ఆ పది సామాన్లు తీసేశారనుకోండి ఏం మిగులుతుంది శూన్యం మిగులుతుంది శూన్యం మిగులుతుందా లేకపోతే ఆకాశం మిగులుతుందా ఆకాశం మిగులుతుంది ది మోస్ట్ సర్వీసీబుల్ స్పేస్ రిమైన్స్ శూన్యం మిగలదు అప్పుడు ఆ గోడలు కూడా పడగొట్టేశారనుకోండి గోడలు రూఫ్ ఉంటుంది కదా అవి కూడా తీసిపారేశారనుకోండి అప్పుడేం జరుగుతుంది మహాష్టరి ఏమండి యు డూ దట్ టు యువర్ మైండ్ టు దట్ అప్పుడు ద్వైతమేం కాబట్టి ద్వైతమే వద్భవతి ద్వైతం మిగలాలి అంటే ద్వైతం భాషించాలి అంటే థాట్ ఆపరేట్ థాట్ ఆపరేట్ చేస్తోంది అంటే అది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివైడ్ చేసి కూర్చోబెట్టి థాట్ ఆపరేట్ చేస్తుంది కాబట్టి ఏదో ఇలాగా ఆపాత అంటే పై ఏదో పట్టుకుని ఇదిగో ద్వైతం ఇదే సత్యం అని చెప్పడం అన్నది తెలివి తక్కువ మాట కాబట్టి ఈ ద్వైతమో అద్వైతమో అనేది మీరు మామూలుగా ఇంటికి వెళ్ళాలంటే నడిచి వెళ్తాం కాబట్టి ద్వైతం సత్యం అని అలాగే దాన్ని సెటిల్ చేయకూడదు ఇట్ ఈస్ లాట్ మోర్ దాన్ దాట్ ఇటువంటి సాంసారిక అనుభవాలని మనకుండే వ్యావహారికములైన ఇబ్బందులు ఇచ్చిపుచ్చుకోవడాలు బేసిస్ మీద ద్వైతం సత్యమా అద్వైతం సత్యమా అలాగే మొదలు పెట్టకూడదు అది వీక్నెస్ ఆఫ్ మైండ్ తర్వాత అజ్ఞానం అజ్ఞానం చేస్తాను అలా ఉంటుంది ఇది ఎలా ఉంటుందంటే స్వామీజీ అస్తమానం మిచ్చ మిథ్యమిచ్చున్నారు ఏమిటని అడిగారు ఒక ఆయన అంటే ఏమన్నా మరి వేదాంతం అయ్యా ఇది అద్వైత వేదాంతంలో మిచ్చ ఇంకేముండదు నీకు మిథ్య ఇబ్బందికరంగా ఉంటే నువ్వు ఈ సభలోంచి విడిపోయి ఇంకో దోడు కూర్చొని ఉండు అక్కడ ఇక్కడ ఉంటే మిత్య ఉంటుందని చెప్పాల్సి వచ్చింది సో ఆ అంటే మిత్య అంటే వాళ్ళు భోజనం బెటరా ఇంకో పోతే భోజనానికి రావా నువ్వు ఇంకలా మిచ్చే అలాగే దాన్ని లూజ్గా దాన్ని అలాగే హ్యాండిల్ చేయకూడదు not like that so it is not that we will bhojan chesara cheyaleda it is not that point idaniki bhojana atma cheyadu meeku telusotheedo asnaya pipasa annave atma swaroopanu kondo kabatte chala gambheeranga chala lootuga chala well disciplined and trained mind tho aalochishte teliseyante satyam etrahi dvaita meva bhavati తర్వాత ఇంకొక అభిప్రాయం ఉంది చెప్తాను ఇప్పుడు ఇతర ఇతరం పశ్యతి లేకపోతే ఇతర ఇతరం జానాతి ఇతర ఇతరం జానాతి అన్నప్పుడు అది జ్ఞానము జ్ఞానంలో ఇతర ఇతరం ఉన్నాయి కాబట్టి ఇతర ఇతరం సత్యం జ్ఞానంలో ఉన్నాయి కదా మరి కాబట్టి సత్యము అంచేత ద్వైతం సత్యం అని వీళ్ళ ఆర్గ్యుమెంట్ దట్ ఈస్ హౌ దెలుప్ అని కనపడుతోంది కదరా వేరే కనపడుతోంది భిన్నంగా కనపడుతూ ఉంటే కాదంటాడు ఏమిటి అని తర్వాత కొంతమంది ఏం చేస్తారో తెలుసునండి ఇలాంటి వేదాంత క్లాస్కి వచ్చి మరైతే ప్రహ్లాదుడికి నరసింహస్వామి కనబడ్డాడు కదా అంటారు చూడండి అలా మొదలు పెట్టకూడదు ఫిలాసఫీ పద్ధతి కాదు అది ఇది పురాణం కాదు కదా ఇప్పుడు ప్రహ్లాదుడు నరసింహస్వామి లేదా ధ్రువుడు విష్ణువు ఇలా మొదలు పెట్టకూడదు సో యూ షుడ్ నాట్ డ్రాగ్ ఇట్ టు దిక్ దట్ ఈజ్ డిఫరెంట్ థింగ్ ప్రహ్లా నృసింహస్వామి కనబడ్డాడు ఈ అన్నబెట్టాడు ఆయన ఆశ్వాసించాడు కాబట్టి ద్వైతం సత్యమని అనుకోకూడదు ఇట్ ఈజ్ నాట్ లైక్ దా సో సరే నేను చెప్పదోచుకున్నది ఏమంటే ఇతర ఇతరం జానాతి అది వస్తుంది పశ్చితి అన్నా జానా అన్నా ఒకటే ఇతర ఇతరం జానాతి అన్నప్పుడు జ్ఞాన విషయంలో అయ్యాయి ఇతరహ్ఞానంలో కర్త అయింది ఇతర ఇతరం జ్ఞానంలో విషయమైంది కాబట్టి జ్ఞాన విషయంలో అయ్యాయి కదా కాబట్టి సత్యం కావద్దా ఇది అని అంటే కనబడుతోంది కదా తెలుస్తోంది కదా సత్యమవుతుంది అనే మాటమే నేను చాలా శాస్త్రీయమైన ప్రణాళికలో దాన్ని కూర్చోబెట్టా జ్ఞాన విషయంలో అయ్యాయి ఇతర ఇతరం అన్నది కాబట్టి సత్యము కావాలి కదా అంటే కరెక్టే జ్ఞానంలో విషయమైతే సత్యం కావాలి కానీ అసలు జ్ఞానమే కాదు అది జ్ఞానం కాదు మరి అది ఏమిటది ఇప్పుడు ఇతరహా ఇతరం పశ్చితే అండి ఇప్పుడు ఇది ఘటము ఇది ఘటము అన్నది నేను ఘటమును చూస్తున్నాను నేను ఘటమును తెలియచున్నాను అది జ్ఞానం కాదా అది జ్ఞానం కాదు మరి వాట్ ఈజ్ దాట్ అది ఏమిటంటే రికలక్షన్ నువ్వు గుర్తు చేసుకున్నావు అంతే నువ్వు ఘటాన్ని గుర్తు తెచ్చుకున్నావంతే అది జ్ఞానం కాదు ఎందుకంటే వీడి ఘత సంస్కారం ఉన్నప్పుడే అది ఘటంగా గభాసిస్తుంది ఘట సంస్కారం లేకపోతే అది ఘటంగానే కాదు ఘత సంస్కారం ఉన్నవాడికే ఘటం అది అంటే ఇప్పుడు వీడు ఘట జ్ఞానమా ఘట స్మరణమా ఘట స్మరణము అవుతుంది స్మరణము ప్రమాణం కాదు ఎందుకంటే నాకు వాడు ఎవడో గుర్తుకొచ్చారు కాబట్టి వాడు ఇక్కడ ఉన్నాడని అంటారా ఎవర ఇప్పుడు నాకు సుబ్బారావు గుర్తుకొచ్చేది కాబట్టి ఇక్కడ సుబ్బారావు ఉన్నాడా అరే స్మరణం ప్రమాణం కాదు అఖండాలజీ మహారాజు చోట స్మృతి ప్రమాణ కోట ఉన్న భవతి అని వేశారు స్మృతి ప్రమాణం కాదని వేశారు అప్పుడు నిగమ బాబా అనే ఆయనకి ఇంతప్పుడు కోపం వచ్చింది స్మృతి ప్రమాణం కాదంటావా మనస్మృతి ఇలాంటి స్మృతులు ఉన్నాయి కదా అంటే ఏంటన్నారు నేను ఆ అర్థం లేదండి లెక్ట్ అదడుతున్నాను నేను అంటే ఆయన ముక్కుతో ములుగుతో ఒప్పుకున్నారు ఇదంతా రికార్డ్ అయి ఉన్నాయి పుస్తకాల్లో స్మృతి మాత్రం అన్నడు ప్రమాణం కాదు స్మృతి ప్రమాణం కాదండి స్మృతి అంటే మీరు గుర్తు చేసుకుంటే అది ప్రమాణం అవుతుందండి ఇప్పుడు నేను నాకు గుర్తు వచ్చింది నువ్వు నాకు వెయ్యి రూపాయలు బాకీ ఉన్నావంటే ఇస్తానండి స్మృతి ప్రమాణం కాదు స్మృతి ప్రమాణం కాదు జ్ఞానం ప్రమాణం ఓకే జ్ఞానం ఏమిటో చెప్పండి జ్ఞానం ఏమిటంటే నీ మైండ్ని నువ్వు ఎంటీ చేస్తేనే జ్ఞానం మీకు కలుగుతుంది మైండ్ని అట్టి పెట్టుకుంటే జ్ఞానం కలగదు మైండ్ని అట్టి పెట్టుకుంటే కలిగేది స్మృతే అది ప్రమాణం కాదే కాదు కదండి కాబట్టి యూ ఎంటీ ది మైండ్ అప్పుడు ప్యూర్ తెలివి మిగిలి ఉంటుంది అది ఎప్పుడు ఫ్రెష్గా ఎవర్ ఫ్రెష్ ఉంటుంది దాంట్లో డివిజన్స్ ఏమీ ఉండవు ఎత్రహి ద్వైతమివో భంకరులు ఏమంటున్నారంటే పరమార్థత అద్వైతే బ్రహ్మణి ద్వైతమివా భిన్నమివ ఆత్మనహ వస్తవంతరం ఉపలక్ష్యత ఆత్మన అంటే పంచమీ వృత్తి ద్వైతమా అన్నట్లుగా అంటే ముక్కలైందా అన్నట్లుగా అంటే ఆత్మ కంటే ఇంకో వస్తువు వేరే ఉందన్నట్లుగా ఏమంటారు ఇక్కడ వచ్చిన ప్రారంభం ఏమిటంటే నేను ఆత్మ ఈ జగత్తు నాకంటే భిన్నంగా ఉన్నది కాబట్టి వేరే ఇంకో పరమాత్మ కావాల్సి వచ్చారు నీడ్ దర్ ఈజ్ అ నీడ్ బికాజ్ జగత్తు మీకంటే భిన్నంగా ఉంది కదా జగత్తు మీకంటే భిన్నంగా ఉన్నప్పుడు ఇంకో పరమాత్మ అవసరం అయ్యాడు ఈ జగత్తును సృష్టించడానికి తోడోహోడు సృష్టించి ఉండాలి కదా ఎలాగంటే ఎవరా మీ అబ్బాయి ఎవరైనా అడుగుతాడు మీ మీ నాన్నగారు ఎవరైనా అడుగుతాడో కూడా సపోజ్ తనే తండ్రి అడగడు సో ఆ విధంగా వీడు జగత్తుని ఎదుర్కొండా పెట్టుకున్నాడు తనకంటే భిన్నంగా ఉన్నది జగత్తు ఆత్మనహా వస్తవంతరం ఇట్ ఈజ్ అనదర్ థింగ్ ఆత్మా వస్తు తాను ఉన్నాడు వస్తువు అంటే అస్థి తాను ఉన్నాడు దాంట్లో సందేహం లేదు జగత్తు ఉంది అనుకుంటున్నాడు కనబడిందల్లా ఉందని అనుకోవడం వీడికి భ్రమ ఉందని అనుకున్నాడు కనబడింది అది నా చైతన్యంలో కనబడుతోంది అంటే నాకంటే భిన్నంగా ఉండనే ఉండదు కనబడుతోందనే కాకుండా ఉంది కాబట్టి వస్తువంతరం ఇట్ ఈజ్ అనదర్ థింగ్ అది ఎప్పుడైతే అనుకున్నాడో But if it is the other, there must be a creator for that. You are the creator, I cannot be the creator. If I am the creator, I am that. Because the created is not separate from the creator. I am separate. I am not a person to be the creator. This is the person to be the creator. If you are the creator, you are the creator. You are the creator. ఇదంతా కూడా కనబడే ద్వైతము సత్యం అనే అజ్ఞానం నుంచి వచ్చింది మీరు శుద్ధమైన తెలివి రూపంగా ఉన్నప్పుడు మీకంటే భిన్నంగా ఆ తెలివిలో నేను జగత్తు అనే ఇతరా ఇతరా ఉండదు అప్పుడు ఇంకో దేవుడు మీకు అవసరం ఉండడు కాబట్టి ఆ దేవుడు నేనే కాన్షియస్నెస్ కూడా ఉండదు ఆ దేవుడు మీరు అయిపోయి ఉండిపోతారు అంతే యు ఆర్ దట్ గాడ్ దట్ ఈస్ ది గా ఓకే ఇంకో శంక నను ద్వైతేన ఉపమీయమానత్వాత్ ద్వైత్య పారమాథికత్వమితి నా ఇదో శంక ఇదో శంక ఇప్పుడు స్వర్గంలో అమృతము ఉంది ఎలా చెప్తావాయా స్వర్గంలో అమృతం ఉంది అని ఎలా చెప్పగలవు అంటే ఎప్పుడైనా మీరు రసన ఇలాంటి జ్యూస్ తాగినప్పుడు అమృతంలో ఉందిరా అని మీరు పోలిక చెప్పుకుంటున్నారు కదా కాబట్టి స్వర్గంలో అమృతం ఉంది అదే అలాగా ద్వైతమే వావతీ అనుందిగా ఇవాంటే పోలిక పోలిక ఇవాంటే పోలిక కాదు ఇక్కడ జ్ఞానార్థం అజ్ఞానం అని అర్థం కల్పిటం అని అర్థం కానీ పోలిక కింద పోలిక అనే అర్థంలా ఉంది కదా కాబట్టి ఇవా అనే పోలిక ఉంది కనుక ద్వైతం సత్యమైన దానితో పోలుస్తారు కదా కాబట్టి పో పోల్చ చంద్రుని వంటి ముఖము అంటే చంద్రుని సత్యం కావాలి కదా చంద్రుని సత్యం కాకుండా చంద్రుని వంటి ముఖము ముఖం చంద్ర ఇవా అని ఎలా కుదురుతుంది కాబట్టి ద్వైతంతో పోల్చారు కనుక ద్వైతము సత్యమే అవ్వాలి అని ఓ శంక ఆ శంక చాలా అల్పమైన శంకని దాంట్లో సారం లేదని దాని ముఖం చూస్తేనే తెలుస్తాం అయినా కూడా శంకరులు ఒక పూర్వపక్షాన్ని రికార్డు చేసి దాన్ని సెటిల్ చేసి ముందుకు వెళ్తారు వాచారంభణం వికారో నామధేయం అంటే ఆ శంక అంగీకారం కాదు ఇది సృత్యంతరాత్ ఏకమేవా అద్వితీయం ఆత్మైవేదం సర్వమితి చూడండి వాచారంభణం వి కాదు నామేమని శృతున్నది ఇది చాలాసార్లు చెప్పుకున్నాము అంటే మనం ఏమనుకుంటామంటే ఇది ఘతము అంటాడు వీడు ఇది ఘటము అని అన్నప్పుడు ఆ ఘటము ఎక్కడి నుంచి వచ్చింది అక్కడి నుంచి రాలేదు అది వీడు స్మృతిలోంచి వచ్చింది స్మృతి కదా ఘటాన్ని రికలెక్ట్ చేసుకుని దానికే ఘత జ్ఞానం అని పేరు పెట్టుకున్నాడు అది ఘత స్మరణమే తప్ప ఘత జ్ఞానము కాదు స్మరించాడు ఎప్పుడూ కూడా మీరు స్మరించినప్పుడు నామధే నామంతో స్మరిస్తారు వారు ఎవడో నాకు గుర్తురావట్లేదురా అన్నారు అనుకోండి ఎవడో గుర్తురాట్లేదు గుర్తురాట్లేదు గుర్తురాట్లేదు అంటే గుర్తు రావడం అంటే ఏమిటి అసలు ఐదు ఐదు వందల అడుగుల మనిషి వచ్చి మీ బుర్రలో ప్రవేశిస్తాడా అది అది కాదు గుర్తు రావడం అంటే గుర్తు రావడం అంటే అంటే నామమే గుర్తుకొస్తుంది గుర్తుంటే నామే ఇప్పుడు ఇప్పుడు మీకు టాజాన్ని గుర్తుకొచ్చాడంటే టాజాన్ని గుర్తుకొచ్చాడంటే ఎలా వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు అడవిలోంచి వచ్చాడు మీ బుర్రలో ప్రవేశ నేమ్ గుర్తుకొచ్చాడు గుర్తుంటే నామే కాబట్టి ఇప్పుడు ఘటాన్ని మీరు దర్శిస్తున్నారా స్మరిస్తున్నారా స్మరిస్తున్నారు స్మరించడం అంటే గుర్తు తెచ్చుకుంటున్నారు గుర్తు తెచ్చుకోవడం అంటే ఇట్ ఈజ్ నామధేయం ఆల్ వికార ఇస్ లైక్ దాట్ నామధేయం అంటే వాక్తు వాచారం మనం వికారో పద్ధతి అని శృతితో చెప్పడం అని శృతి చెప్పింది కనుక ఉన్నది ఒకే ఒక పరమాత్మ అండి అద్వితీయం రెండవది లేదు కాబట్టి ఈ సర్వము ఆత్మయే జగత్తు సత్యము కాదు జగత్తు సత్యము కాదు కానీ సత్యంలా భాషిస్తుంది అది జగన్ మిథ్య జగత్తు మిథ్య అని తెలిస్తే ఇతరహా ఇతరం పశ్చితే అనే ద్వైతమంతా కూడా కల్పితమే అని స్పష్టంగా తెలుస్తుంది జగత్తు మిథ్యా అన్నది కాదు శుక్రవారం సో ఈ జగన్ మిథ్యాత్వాన్ని గురించి మళ్ళీ వారం ఇంకా విస్తారంగా మనం చెప్పుకున్నాము ఈ జగన్మిథ్యాత్వాన్ని గురించి అంటే నామధేయం అంతా నామములే తప్ప నామములు స్మరణములు తప్ప అక్కడ వస్తువే ఉండదు ఈ విషయాన్ని ప్రతిపాదన చేస్తూ వాచారం మనం నామధేయం అనేదాన్ని శృతి వాక్యాన్ని ప్రతిపాదన చేస్తూ యోగ వాసిష్టంలో ఒక ప్రక్రియను అవలంబించారు ఒక అద్భుతమైన ప్రక్రియ అది మీకు మనవ చూడండి సో శూన్య శూన్యము అనే నగరంలో ఒక కథ యోగవాసిష్టంలోని కథ శూన్యము అనే నగరంలో ముగ్గురు రాజకుమారులు ఉండేవారు ఏమండి ఆ ముగ్గురు రాజకుమారులు కూడా చాలా పెద్ద మనస్సు సకల సద్గుణములు గలవారు చాలా ధైర్యవంతులు కూడా మంచి ధైర్యశాలు ఆ ముగ్గురు రాజకుమారులు ఆ ముగ్గురులో ఇద్దరు ఎప్పుడూ పుట్టనే ఏమండి మూడవ వాడు జన్మించుట కొరకై తల్లి గర్భంలో ఎప్పుడూ పడలేదు వీళ్ళు ముగ్గురు రాజకుమారులు చాలా ధైర్యవంతులు ఉదారమైన హృదయం చాలా పెద్ద మనస్సు గలవారు వాళ్ళు ఒక యాత్ర మొదలుపెట్టారు ప్రయాణం చేస్తున్నారు ప్రయాణం చేస్తూ చేస్తూ మధ్యలో విశ్రాంతి తీసుకోవడం కోసమని ఒక ఉద్యానవనంలో మకాం వేశారు ఆ ఉద్యానవనము ఆకాశోద్యానము అంటే ఆకాశంలో ఉన్నటువంటి ఉద్యానవనంలో వాళ్ళు విశ్రాంతి తీసుకున్నారు ఆ తర్వాత ఒక రోజంతా విశ్రాంతి తీసుకుని అలసట తీరిన ప్రయాణపు అలసట తీరిన తర్వాత మొన్నాడు మళ్ళీ యాత్రను మొదలుపెట్టారు మొదలుపెట్టి మూడు నదుల సంగమ స్థానాన్ని చేరుకున్నారు త్రివేణి సంగమాన్ని చేరుకున్నారు ఈ మూడు నదులలో రెండు నదుల హెందు జలము లేదు నీరు లేనే లేదు నీరసలు నీరు అనేది లేదు ఆ రెండు నదుల్లోనూ ఇక మూడవ నది అది నీటి యొక్క నది కాదు తెల్లని ఇసక యొక్క నది అది మూడవ నది ఈ మూడు నదుల సంగమ స్థానాన్ని ఈ ముగ్గురు రాజకుమారులు చేరుకుని సక్కగా పాపం చాలా ప్రయాణం చేసి వచ్చారు కనుక ఆనందంగా స్నానాన్ని చేశారు స్నానాన్ని చేసి పూర్వకాలం నదీ తీరమునందే నగరాలన్నీ ఉండి ఉన్నప్పుడు ఆ స్నా ఆ నదీ తీరమున మూడింటి యొక్క సంగమ స్థానంలో ఆ నదీ తీరంలో ఒక అద్భుతమైన నగరం ఉన్నది అది అభావ ఆ అభావ వీళ్ళు ప్రవేశించారు ప్రవేశించి మూడు గృహాలను తమ కోసం నిర్మించుకున్నారు ఒక గృహానికి పునాదులు లేవు రెండవ గృహానికి గోడలు లేవు మూడవ గృహానికి గోడలు లేవు పైకప్పు కూడా లేవు అటువంటి మూడు గృహాలు నిర్మించుకుని చక్కగా ఆనందంగా ఆ అభావ వాళ్ళు జీవిస్తున్నారు వాళ్ళు వాళ్ళ దగ్గర ముగ్గురు రాజకుమారు దగ్గర మూడు ఘటములు గలవు ఘటం ఉంటే కానీ అసలు వేదాంతంలో ఏది పూర్తవదు మూడు ఘటాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఆ మూడు ఘటాలలో మొదటి రెండు ఘటములను అలా పైకి లేవదీస్తూనే మొక్కలు ముక్కలైపోయినాయి అవి మూడవ రకము మూడవ ఘటం కదా దానిని స్పృశించగానే అది డస్ట్ డస్ట్ ముక్కలు మొదటి రెండును మూడవ ఘటము స్పృశించగానే చూర్ణ పిండి అయిపోయి పడిపోయిందనమాట అలాంటి ఘటాలు మూడు ఘటాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఆ మూడు ఘటాలలోనూ వాళ్ళు వంట మొదలుపెట్టారు రెండు ఘటాలు అలా పైకిలు ఎవరేయగానే పడిపోయి ముక్కలైపోయాయి ఒక ఘటమేమో ముట్టుకోగానే పిండి అయిపోయింది ఆ మూడు ఘటాల్లోనూ పెద్ద పెద్ద ఘటాలు బాణలు ఆ బాణలలో వంట మొదలుపెట్టారు సో వాళ్ళు ఏం చేశారంటే ఆ మూడు ఘటాల్లోనూ ఒక్కొక్క ఘటల్లోనూ ఎనిమిది ఎనిమిది కుంసాల ఎనిమిది కుంచాల బియ్యము మైనస్ పన్నెండు కుంచాల బియ్యం పోశారు ఒక్కొక్క ఘటల్లో ఒక్కొక్క ఘటనలో ఎయిట్ మైనస్ ట్వెల్వ్ కుంచాల పోశారు పోసి నీళ్లు పోయకుండానే వాళ్ళు వంట మొదలుపెట్టేశారు పైగా మంట కూడా పెట్టక్కర్లేకుండానే వాళ్ళు మం అన్నం వండేశారు వండేసి ఈ వండిన అన్నాన్ని అంతా మనమే తినకూడదు ముఖ్యంగా బ్రాహ్మణులకి ప్రత్యేకాన్ని తినకూడదు కనుక అసంఖ్యాకులైన బ్రాహ్మణులకు అంటే సంఖ్య బ్రాహ్మణులకు సంఖ్య ఉండదు ఎంతమంది బ్రాహ్మణులు తిన్నారు అనేదానికి సంఖ్య లేదు అటువంటి సంఖ్యావిహీనమైనటువంటి బ్రాహ్మణులకు ఈ అన్నాన్నంతని కూడా వండించారు వడ్డించారు ఈ బ్రాహ్మణులందరూ ఆనందంగా లొట్టలు వేసుకుంటూ భోజనం చేశారు అయితే ఈ బ్రాహ్మణులు ఎటువంటి బ్రాహ్మణులు తెలిసినా నాలుకలు బ్రాహ్మణులు అటువంటి బ్రాహ్మణులందరూ కూడా ఆనందంగా ఉత్సాహంగా ఈ ప్రసాదాన్ని భక్షించి ఆ తర్వాత ఆ రాజకుమారులను ఆశీర్వదించినారు ఇది కథ ఈ కథనే తల్లి పిల్లవాడు పడుకోకపోతే వాడిని పడుక్కోబెట్టడం కోసం చెప్పింది జాతరగా విన్నరా కదా అదే స్వామిజీ ఏదో పొడుగ్గా వాగుతున్నాడు అనుకున్నారా అలా అనిపిస్తే అలా అనుకోకుండా ఎందుకంటే యోగవాసిష్టంలో కథ కదా అలా చెప్తాను విస్తారంగా నేను అక్కడ రెండు రెండు సంఘాలు అవి శ్లోకాల్లో ఉన్న కథను మీకోసం సంగ్రహంగా చెప్పారండి మీరు చెక్ చేసుకోండి కావాలంటే ఉత్పత్తి ప్రకరణంలో ఉంది హండ్రెడ్ శ్లోకాలు తల్లి ఈ కథని పిల్లవాడికి చెప్పింది వాడు కథని వింటూ ఆ కథలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని వాడు అలాగా భావన చేసుకుంటూ అది సత్యం అనుకుంటూ ఉత్సాహంగా ఉల్లాసంగా విని పడుకుని ఇప్పుడు అక్కడ ఆ పిల్లవాడు మొత్తం కథంతో సత్యం అనుకుంటాడు అప్పుడు ఆడు దృష్టిలో మొత్తం కథంతో అసత్యమే అభావ నగరం ఉన్నది శూన్యనగరం ఉన్నది శూన్యనగరం నుంచి ముగ్గురు రాజకుమారులు చాలా బుద్ధిమంతులు ధైర్యశాల అభావ నగరానికి వెళ్ళారు వాళ్ళలో వాళ్ళ ఇద్దరూ అసలు కుట్రనే ఒకడు తల్లి గర్భంలో ప్రవేశించమే ఇదంతా కూడా ఆకాశోద్యానంలో వాళ్ళు విశ్రాంతి తీసుకున్నారు త్రివేణి సంగమంలో స్నానం చేశారు మూడు కుండర్లో వంట వండారు ఇదంతా సత్యం ఎవ్రీథింగ్ ఈజ్ సత్యం ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఇదంతా సత్యమని ఆ పిల్లవాడికి అరిపించడానికి హేతు ఏమిటి అంటే నామధేయం అది హేతు ఎందుకంటే ఈ మొత్తం కథలో నామధేయము తప్ప ఇంకా ఏమీ లేదు అక్కడ వస్తువు లేదు వాచారంభణం నామధేయం వికారహ అంటే అక్కడ మీకు వస్తువుగా భాషించిన సర్వము అంటే శూన్య నగరము ఒక వికారము ఏమన్నా తర్వాత ఆకాశోద్యానంలో రెస్ట్ తీసుకున్నారు రెండో వికారం ఇవన్నీ వికారములు త్రివేణి సంగమము మూడు నదులు ఇవన్నీ వికారములు ఈ వికారములన్నీ నామధేయ మాత్రము నామ మాత్రములు నామము త్రివేణి సంగమం అక్కడ తిరిగి లేదు వేణి లేదు బట్ నామ వాచారంభణం ఇది జగత్ ఇప్పుడు చూడండి వీడేమంటాడంటే ఓ బ్యాంక్ ఉంది ఆ బ్యాంక్లో నా అకౌంట్ ఉంది దాంట్లో నా డబ్బులు ఉన్నాయి ఇవి నాకు భవిష్యత్తులో ఉపయోగపడతాయి ఈ డబ్బుల్లో నేను ఈ డబ్బు కొడుక్కిస్తాను ఈ డబ్బు కూతురికిస్తాను అని వీడు అలా అనుకుంటూ ఉంటాడు అదంతా కూడా నామధేయం దాంట్లో ఏమీ నేను వాస్తవికత ఉండదు తర్వాత వైదికుడైతే నేను కాశీ వెళ్తాను కాశీ ఏంటి ఏమిటి అడవి ఉంది కాశీ గంగానదిలో స్నానం చేస్తాను పుణ్యం చేస్తాను అప్పుడు స్వర్గానికి వెళ్తాను అని వాడుతుంట అంత మిథ్య పోయి దమ్మహే అది జగత్ మిథ్య అంటే మరి ఉన్నది అంటే ఉగో ఉన్నది ఇది ఏకమేవా ఆత్మైవేదం సర్వం ఇదే ఉన్నది అది తప్పింది ఏమీ లేదు అయితే వీడు అలా అనుకోడు ఇతర ఇతరం పశ్యతి ఇతర ఇతరం విగ్రతి లౌకికుడు అంతే వైదికుడు అందే వాడు సత్యాన్ని తెలుసుకో తెలుసుకోలేదు మీరు ఆలోచించండి నేను ఎలా కూర్చొని ఒక దేవతని స్మరిస్తున్నాను స్మరించి వాడను నేను దేవత దేవత స్త్రీ దేవ స్త్రీ రూపంగా ఉన్న దేవతని స్మరిస్తున్నావు అనుకో మంత్రం కూడా ఐదు శ్రీని శ్రీ కూడా ఏదో మంత్రం స్మరిస్తున్నావు ఇప్పుడు ఈ స్మరించేవాడు ఆ మంత్రం ఆ దేవత ఇవన్నీ కూడా ఆ తెలివి తప్ప ఇంక లేదు అక్కడ ఓ మహాత్ముడు ఎవరు చెప్పేవాడు అంటే నువ్వు ఆరాధించు కానీ ఆ దేవుడు నీ లోపల ఉన్న తెలివి మాత్రమే ఆ తెలివిను నువ్వు ఆరాధించావు అంటే అర్థమేంటి మనస్సు యొక్క ప్రవాహాన్ని కొనసాగిస్తూ ఆ మనస్సు యొక్క ప్రవాహంలో కనబడే ఇతరహా ఇతరం పశ్యతి ఇతర ఇతరం జానాతి అది సత్యం అనుకుంటూ అలాగే ఆ మనస్సు యొక్క ప్రవాహంలో నేను భక్తుల్ని ఆ దేవుడు భక్తుడు ఎక్కడున్నాడు దేవుడు ఎక్కడ ఉన్నాడంటో దాంట్లో నువ్వు పయనించవద్దు ఆ స్టేటస్నే అయ్యాయిగా అవన్నీ ఉంటాయి ఆ స్టేటస్ని ఆ పిల్లవాడు తల్లి కథ చెప్తే ఆ కథ సత్యం అనుకుని నిద్రపోయాడు చూసారా విశ్రాంతిగా ఆ రకంగా అంతఃకరణ శుద్ధి కోసం ఈ స్టేటస్ అన్నీ దాటి మనం వచ్చాం కదా మరి ఇక్కడికి కాబట్టి మరి ఇక్కడ పాఠం ఇలాగే ఉంటుంది సో యూ హ్యావ్ టు బీ మెంటల్లీ ప్రిపేర్డ్ ఫర్ దాట్ కాబట్టి ఈ దేవత నేను ఇక్కడున్నాను ఆ దేవత అక్కడ ఉంది అంటూ ఆ మానసిక ప్రవాహంలో ఆ ప్రవాహంలో యూ డోంట్ అలౌ దట్ టు మూవ్ ఆన్ ఇప్పుడు అరెస్ట్ దాట్ ఈ జగత్తు ఈ డబ్బుంది ఇక్కడ వీళ్ళు నా కొడుకులు కూతుళ్ళు కోడళ్ళు యూ అరెస్ట్ దాట్ యు ఆర్ ఒక జగన్ అభావ నగరంలో యు ఆర్ గోయించ స్టాప్ ఎయిట్ తర్వాత నేను ఇక్కడున్నాను అదేవత్ అక్కడ ఉంది ఈ మంత్రము అదే యావత్ దగ్గరికి వెళ్తాను అక్కడ భోగాలుంటాయి కమా స్టాప్ ఎయిట్ ఈ యోగ వశిష్ట కథలాగా తయారు చేసుకోవద్దు జీవితాన్ని స్టాప్ మనైతే ఎంజీ ఉంటావు మనస్సుకి పని పెట్టద్దు చైతన్యానికి పని పెట్టద్దు చైతన్య రూపంగా నిలిచి ఉండదు దట్ స్వరూప అదే సత్యం ఆత్మైవేదం సర్వం అదే బ్రహ్మ అది తెలుసుకో అని అంటున్నారు త్రా ఎస్మాత్ ద్వైతమివా తస్మాదేవా ఇతర సౌ పరమాత్మన క్షిల్య భూత ఆత్మా అపరమార్థ చంద్రాదేరివా ఉదక చంద్రాది ప్రతిబింబ ఇతర ఆ ఇతర అన్నదానికి ఆయన ఎంత కొడుకు వ్యాఖ్యానం చేశారో చూడండి నన్ను ఎవళ్ళైనా ఇంత స్లోగా పాఠం చెప్పినా కాబట్టి తొందరగా చెప్పంటే నేను అంటాను నన్ను తప్పు మీరు వెళ్ళి శంకరాచార్యులు పట్టుకోండి ఎందుకంటే ఆయన ఇతర హానందదానికి రెండు పేర రెండు వాక్యాల వ్యాఖ్యానం రాశారు ఇతరుడు వీడు ఎలా అయ్యాడు యథార్థంగా ఇతరుడయ్యాడా లేకపోతే అజ్ఞానకల్పితమైన కింజభావాన్ని నెత్తిన వేసుకుని ఇతరుడయ్యాడా ఇప్పుడు చంద్రుడు ఇతరుడయ్యాడా లేకపోతే చంద్రుని యొక్క ప్రతిబింబం ఇతరుడయ్యాడా ఆ ప్రతిబింబం ఇతరుడయ్యాడు ఇతరుడు ప్రతిబింబం కాబట్టి ఇతరుడు ఎవడు లేడు ఉన్నది శుద్ధ చైతన్యంలో ఇతరహా ఇతరము లేదు ఆ శుద్ధ చైతన్యాన్ని ఒక కిల్యభావం పట్టి ప్రతిబింబమే నేననుకొని భ్రమపడితే కానీ అసలు ఇతరుడు తేలడం ఇతరుడు వస్తే కానీ ఇతరము ఉండదు ఇతరము లేకపోతే ఘ్రాణము ఇవన్నీ కూడా ఆ త్రిపుటి నిర్మాణము కాదు కాబట్టి దేహాభిమానము దేహ తాదథ్యము మనస్సు యొక్క కల్పన అదంతా సత్యమని భ్రమపడము ఇంత వ్యవస్థ చేసుకుంటే అప్పుడు మీకు ద్వైతం నిలబడుతుంది పెద్ద లో సమాచారం కానీ మనం కంటిన్యూ జాతం ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణము రోజ్య పూర్ణస్ పూర్ణమద పూర్ణమి